మీకు దగ్గరగా దేవుడు దగ్గరగా తీసుకువెళ్ళేది ఓంకారం ఉంది కొంతమంది అతి తెలివితే చాట్లు ఉపయోగించి అక్కడ ఉన్న వాళ్ళకి ఏదో లంచం లేకపోతే ఏదో పెట్టి దగ్గరగా వెళ్ళిపోతారు అలా ఏమి దగ్గర వెళ్ళిపోయినట్టు కాబట్టి జనులు తమ యొక్క భావజాలపును శోధన చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంటుంది అది ఆవశ్యకమని మీరు అక్కర్లేదు మా భావాలను నేను ఇలాగే ఎట్టి పెట్టుకుంటామని అనుకుంటే అది మీకు స్వతంత్ర దేశం కదా కాబట్టి సమస్య కాదు మీరు శోధన చేయదలుచుకుంటే మనకు ఇదొక అవకాశం కనుక ఓం అటువంటి చాలా గొప్ప నామము దేవుడికి కొన్ని పేర్లు ఉన్నాయి దేవుడికి దేవుని తత్వాన్ని చెప్పే పేర్లు కొన్ని కేవలము ఈ కాంటెక్చువల్ ఇన్సిడెంటల్ నేమ్స్ ఇందాక నేను మీకు మనవి చేశాను అలాంటివి కాకుండా ఓం తత్సత్తు వలనే పరమాత్మ యొక్క స్వరూపాన్ని బోధించే పేర్లు కొన్ని ఉన్నాయి వాటిని జనులు పట్టించుకోరో లేకపోతే ఎదుగరో ఏదో అలా ఉంటుంది ఉదాహరణకి విశ్వాత్మ అని నామము కదా విశ్వాత్మ నిజానికి విష్ణు శాస్త్ర నామం మొదటి నామము విశ్వం అనేది ఆ విశ్వాత్మ అనే నామము యొక్క సంగ్రహ రూపమే సర్వాత్మ అన్నా విశ్వాత్మ అన్నా ఒక్కటియే అంటే పరమాత్మ జగద్రూపముగా మన ముందు ఉన్నాడు అని ఒక అర్థం జగత్తు యొక్క స్థారము ఆత్మ అంటే స్థారం జగత్తు యొక్క స్థారం పరమాత్మయే అని ఇంకో అర్థం ఏమండి మీరు ఆలోచించండి జగత్తు యొక్క స్థారము జగత్తు ముందు లేదు ఇప్పుడు నెట్లస్ట్ ఉందండి నెక్లెస్ యొక్క సారము ఆ నెక్లెస్ పెట్టుకునే అందమైన యువతి ఎందు నెక్లెస్ ఎందు ఇంత చిన్న విషయం కూడా తెలుసుకోకపోతే ఫాయిదా క్యా అవుతాయి నెక్లెస్ యొక్క సారము నెక్లెస్ ఉంటుందా నెక్లెస్ లో ఉండదా ధిమా ధమాక్ ఉండాలండి ధమాక్ లేని ఏం చెప్తారు నేను దమతుండలా చర్యద నెక్లెస్ సాధనం ఎక్కడుంటుందండి బంగారంలో ఉంటుందని ఒకటంటే పర్వాలేదు బాగానే చెప్పాడు అంతకంటే కూడా ఎందుకంటే దృశ్యము యొక్క స్పష్ట ఛావ ద్రష్టయంగా ఉంటుంది దృశ్యమునందు దృశ్యము మిథ్య ఆమరూపాత్మకము మిత్య అది సత్యం కాదు అది నెక్లెస్ యొక్క సేవ ఎక్కడుంటుందో తెలుసినా ఆ ఇల్లాలు ఆ నెక్లెస్ పెట్టుకుని పెళ్లికి వెళ్తుంది పెళ్లిలో ఎక్కడో దూరంగా ఉన్న భర్త కేసి చూసుకుంది కుషేవా నేను ఎక్కడ వచ్చి పెట్టుకొచ్చాను అన్నట్టు అది అక్కడ ఉంది స్థారము కవి హృదయం కూడా ఉండాలి లేకపోతే సాహిత్య హృదయం కూడా ఉండాలి కాబట్టి నేను వచ్చే యొక్క సారము దాంట్లో లేదు అదేవిధంగా జగత్తు యొక్క చేవ సారము అంటే చేవ చాలా మంచి పదం ఆత్మ అనే మాటకు అర్థం చేవ ఆ జగత్తు యొక్క సేవ సారము ఏని ఎన్నో ఉన్నదో అదే పరమాత్మ విశ్వాత్మ సర్వాత్మ అని ఒక నామము అంటే మంచి పేరు అలాగే హిరణ్య గర్భ హిరణ్య అంటే తేజస్సు తేజస్సు అంటే ఏమిటో తెలుసు అండి విజ్ఞాన శక్తి యొక్క సమాహారము నాకు మీకు ప్రాణశక్తి ఉండాలి ప్రాణశక్తి లేదంటే ఏం మాట్లాడతారు రోగం వచ్చిందనుకుండా ఏం మాట్లాడతారు తర్వాత విజ్ఞానం ఉండాలి లోకం అలా కొంత తెలుసు ఉండాలి తిరిగికుండా మాట్లాడి కొంతమంది ఏమీ తిరిగి మాట్లాడతారు ఏం మాట్లాడతారు ఏదో అవకత ఒక అవకత ఒక మాటలు అర్థం లేని మాటలు చాలా తోక లేని మాటలు పండితులు మెచ్చి మాట్లాడినా మాట్లాడతారా ఏమన్నా చెప్పారు చెప్పారులేండి చాలా గొప్పగా చెప్పారు ఊరుకోండి అనదగ్గట్టుగా మాట్లాడతారు కాబట్టి విజ్ఞాన శక్తి ఉండాలి క్రియాశక్తి లేక ప్రాణశక్తి ఉండాలి ఆ రెండింటి యొక్క సమాహారం అంటే కాంబినేషన్ కి హిరణ్యము అని పేరు కాబట్టి ఆ విజ్ఞాన శక్తి క్రియాశక్తి మీకు ఎక్కడ చూస్తే అక్కడ ప్రపంచమంతా కూడా దర్శనమిస్తూ ఈ శక్తుల యొక్క ఈ శక్తులను తన ఎందు కలిగి ఉన్నవాడు పరమాత్మ హిరణ్య గర్భాహారం అది కూడా పరమాత్మ యొక్క స్వరూపాన్ని చెప్పేటువంటి గొప్ప నామం తర్వాత సూత్రాత్మ అని ఇంకో పేరు ఇప్పుడు మనల మన అందరినీ సూత్రబద్ధము అంటే పుష్పములనన్నింటినీ ఒక దారము ఎలా అయితే మాల కింద తీర్చిదిద్దుతుందో అదే విధంగా సకల ప్రాణికోటిని జగత్తు అనేటువంటి ఒక రూపముగా తీర్చిదిద్దేటువంటి ఆ ప్రాణశక్తి ఏది గలదో లైఫ్ యూనివర్సల్ లైఫ్ అది పరమాత్మ యొక్క స్వరూపము అని సూత్రాత్మ అని పరమాత్మకి పేరు తర్వాత పరమాత్మకి అని పేరు అంటే నాలుగవ వాడు నాలుగవ వాడు ఎలా అయినాడు జాగ్రత్త అభిమానం కూడా ఉన్నాడు ఈ మూడు అభిమానుల విలక్షణంగా ఉంటూ ఈ మూడు అవస్థలను ప్రకాశింపజేసే తురీయుడు అభిమానరహితుడు అభిమానం ఉండదు తురీయునకు ఆ ఆత్మస్వరూపము కాబట్టి తురీయ అనగానే అది పరమాత్మ యొక్క అసంగత చెప్తూ ఉంటుంది ఇటువంటి నామములు ఉన్నాయి నేను మీకు నాలుగు నామాలు చెప్పాను ఇప్పుడు విశ్వాత్మ హిరంగగ్రహ సూత్రాత్మ తురీయ ఓంకారమనే నామమునందు ఈ నాలుగు అంశములు విడి ఉన్నాయి ఎందుకని ఓం అనగానే అకారముకారమకారములను దాటి వచ్చేటువంటి ఏ నిశ్శబ్దము కలదో అది తురీయము అక్కడికి తీసుకుపోతుంది ఓం ఓం అనే ఉచ్చారణను ముందు తెలిసి ఉచ్చరించే సందర్భంలో ఆ విజ్ఞాన శక్తి క్రియాశక్తులు రెండు కూడా ఉద్బుద్ధమై ఆ ప్రవేశించుట అనేది ఓంకారమునందు గలదు సో అది హిరణ్య గర్భతత్వము అదే సూత్రాత్మ తర్వాత ఓం అనే నామము సకల జగత్తును తనందు కలిగి ఉన్నది అని ఒక పెద్ద ప్రతిపాదన గలదు మీరు ఉపనిషత్తుల్లో చూసుకుంటారు ఓమితి బ్రహ్మ ఓమిగు సర్వం ఇదం సర్వం ఓ ఇది కూడా ఉంది ఇది శబ్దానికి ప్రత్యేకమైన అర్థము కూడా గలదు కాబట్టి ఓం సర్వమును తనందు ఈచుకునగలిగినది ఓం కాబట్టి విశ్వాత్మ సర్వాత్మ అనే అనే అనే తత్వము కూడా దాని ముందు ఓంకారమునందు గలదు కాబట్టి ఆ ఓంకారము నామమును మనము ఓంకారము ఇట్ ఇన్లూడ్స్ పూర్ణమైన నామము ఓంకారం పూర్ణమైన నామము మిగిలిన నామములు ఈ కథలను బట్టి వచ్చే నామములు ఉన్నాయి చూసారా పౌరాణిక నామములు అవి పూర్ణనామములు కావు అది ఆయా సందర్భాలను బట్టి వచ్చిన నామములు భారత సో ఇప్పుడు ఎవరన్నా ఒక అతన్ని ఒక అతన్ని బల్లెటూరు వెళ్ళాడు అనుకోండి ఏ మా ఊరి అల్లుడి తను అన్నారు మా ఊరి అల్లుడు అంటే అది వాడి స్వరూపం అవుతుందా వాడి పూర్ణ తత్వం అవుతుందా ఏమవుతుంది అవుళ్ళో అమ్మ ఉన్న అమ్మాయిని వీడు పెళ్ళాడు వేడని తెలుస్తూ అంతకంటే ఇంకేమవుతుంది మామూలుగా జనులు ఉపయోగించేటువంటి నామములు అలా ఉంటాయి అంతకంటే దానితో పెద్ద విశేషమైనది ఉండదు సో కాబట్టి ఓంకారిన యొక్క విశిష్టత ఆ రముగా ఈ నామము నందు అధికారము ఎవరికి అని ఒక ప్రసక్తి గలదు తత్ సత్ అనే నామము నందు అధికారము ఎవరికి అధికార మీమాంస చేస్తూ మన సమాజంలో బాగా ఎక్కువ ఇది మీరు ఈ పాశ్చాత్య సమాజాల్లో అయినట్లయితే వాళ్ళు కొంచెం మోర్ డెమోక్రాటిక్ మోర్ ఓపెన్ గాను ఉంటారేమో అని అనిపిస్తుంది ఉదాహరణకి ఈ బైబిల్లో ఏమో ప్రార్థనలు ఉంటాయనుకో ఈ ప్రార్థనలను చేయడానికి ఎవరు అధికారులు ఏంటంటే అందరూ అధికారులు ఏంటంటే పురుషులు స్త్రీలు పిల్లలు పెద్దలు అందరూ వెల్కమ్ మన వాళ్ళు ఎక్కడికెక్కడ రెస్ట్రిక్షన్స్ పెట్టే ప్రయత్నం చేస్తారు కారణం ఏంటంటే ఫ్యూడలిస్టిక్ థింకింగ్ అండ్ ఫ్రాగ్మెంటరీ థింకింగ్ ఎక్సెట్రా బాగా నర నరాన్ని పట్టేసి ఈ ఈ వెయ్యి సంవత్సరాల బాగసత్వంలో మ్రగ్గిన సమాజంలో పుట్టినటువంటి వెరిత చెరుకు వేమన గారి పద్యం ఉంటుంది పద్యం కుర్తులేదు నాకు చెరుకుని వెన్ను పుడుతుంది వెన్ను దాన్ని వెన్ను అంట వెన్ను పుడుతుంది అంటే చెరుకు పెరిగి పెరిగి పెరిగి చిగురిన పువ్వులాగా తెల్లగా పువ్వులాగా పుడుతుంది అది పుట్టిందంటే దాంట్లో ఉండే షుగర్ అంతా కూడా వేస్ట్ అయిపోతుంది అంటే దాంట్లో తీయదనం ఉండదు ఆ చెరుకుని మీరు వెన్ను పుట్టిన చెరుకుని నోట్లో పెట్టుకుని కొరికితే చప్పగా ఉంటుంది ఆ రకంగా ఈ మిడివల్ పీరియడ్ లో మన హిందూ ధర్మము అనే చెరుకు గడకు ఈ తప్పుడు అభిప్రాయములు మూఢ విశ్వాసములు అంధవిశ్వాసములు అనేటువంటి వెన్ను పుట్టింది దాంతో హిందూ ధర్మం యొక్క రుచి కొంతే తేడా వచ్చింది కాబట్టి ఎవరికి అధికారము అంటే ఈ కులం వారికి అధికారం ఆ కులం వారికి అధికారం అలాగే మానవాళిని అలా మనం ఎడతీయకూడము మానవులందరూ ఒక్కటే అనే దృష్టితో ఉండాలి క్యాస్ట్ క్రీడ్ రేస్ట్ రిలీజియన్ వీటికి అతీతంగా మనుష్యాధికారము కదా మనుష్యులకు అధికారము కదా మీ ఇంట్లో మీరు కుక్కను పెంచి పిండిని పెంచి దానికి కూడా ఓంకారం బోధిస్తాను అని అలాంటి వేషాలు వెళ్ళక్కర్లేదు మనుష్యులకు మనుష్య మాత్రం నాకు ఓంకారమునందు అధికారము కలదు దాని మీద సదస్సుతో సమానాధికారన్నారు ఇప్పుడు చర్లపల్లి జైలు లోపల క్రిమినల్స్ అందరూ ఉన్నారు క్రిమినల్స్ అని అంటారు కదా మరి వాళ్ళని మేము క్రిమినల్స్ అని అనము పోని మీరు అనకండి పోనీ వాళ్ళని అలాగే సో క్రిమినల్స్ చర్లపల్లి జైలు లోపల ఉన్నారు చర్లపల్లి ఊళ్ళో ఎవరు నాన్ క్రిమినల్స్ ఉన్నారు ఇప్పుడు ఓంకారముందు అధికారం ఎవరికి ఊళ్ళో వాళ్ళకి ఉంది జైల్లో వాళ్ళకి కూడా కాలదు సదస్సు సమాన అధికార కాబట్టి వీళ్ళు మంచివాళ్ళు వీళ్ళు మంచివాళ్లు కాదు అనేటువంటి ఈ రకమైన భేదములు ఏవైతే సమాజంలో ఉంటాయో వాటన్నిటికీ అతీతంగా అందరికీ ఈ మూడు నామముల సమానమైన అధికారము కాబట్టి మీరు ఓంకార ధ్యానమును అభ్యాసం చేసినట్లయితే నేను అనేక పర్యాయములు ఎలా అభ్యాసం చేయాలో మీకు చెప్పాను ఇంకా చెప్పిన తర్వాత కూడా మీరు దాన్ని అవగత అభ్యాసం చేయడానికి వీలులేదు రిటార్గా కూర్చొని నిండా గాలి పిలుచుకుని గాలి విడిచిపెట్టేప్పుడు ఓంకారాన్ని భావనతో దాని యొక్క తత్వమును తెలుసుకుని ప్రేమతో ప్రేమతో భావన దాన్ని ఉచ్చరించాలి పైకి ఉచ్చరించవచ్చు మానసికంగా కూడా ఉచ్చరించవచ్చు నన్ను ఎవరిలో అడిగారు ప్రేమతో ఉచ్చరించడం అంటే ఎలా ఉచ్చరించడం ఎలాగా అడిగారు చూడమ్మా ప్రేమతో ఉచ్చరిస్తూ ఉంటే ప్రేమతో ఉచ్చరించడం మీకు అభ్యాసం అవుతుంది అని నేను చెప్పాను కాబట్టి కాబట్టి ప్రేమ అంటే ఏమిటో నీకు తెలుసు కాబట్టి ప్రేమకి డెఫినేషన్ అడగద్దు డిఫైన్ ప్రేమ టూ మార్క్స్ రెండు సెంటెన్సులు రాయడం అలా అక్కర్లేదు మీకు ప్రేమ అంటే ఏమిటో తెలుసు నీకు అత్యంత ప్రీతిపాత్రమైనది ఏది అంటే డైమండ్ ఆ డైమండ్ రింజ్ నువ్వు ఎలాగ ఎటువంటి స్పృశిస్తావో అటువంటి భావనతో ఓంకారాన్ని నువ్వు చెప్పు అలాగే కాబట్టి ప్రేమ మీకు అనుభవంలో ఉన్నదియే దాన్ని ఓంకారం ప్రయత్నం మొదటి ప్రయత్నంలో అంత ప్రేమ కనపడకపోవచ్చు నీకే అనిపిస్తుంది అంత ప్రేమ నాకు అనిపించలేదు నువ్వు ట్రై చేస్తుంటే ఈత కొడుతుంటే ఈత చేతనైనట్టుగా ప్రేమతో ఓంకారాన్ని ఉచ్చరిస్తూ ఉంటే మీకు దాని మీద ప్రేమ అలలోకగా నిర్మాణం అవుతుంది ఆ విధంగా మీకు ఓంకారం ఏం చేస్తుంది ప్యూరిఫై చేస్తుంది సత్తు కూడా కలుపుకోండి ఓం తత్వ భావనతో చేయాలి ఒక భావన అంటే ఎటువంటి భావన అంటే ప్రేమ ప్రేమ అచ్చరువు అచ్చరువు అని విన్నారా ఎప్పుడైనా ఆశ్చర్యము అచ్చరువు ప్రకృతి వికృతి ఆ ఆ ఓంకారములు టత్ సత్ అనే పదములను మీరు ఆ అచ్చనువుతో భావన చేయటానికి మీరు అలవాటు పడినట్లయితే ఆ అస్థి పరమాత్మ ఓ అస్థి సత్ థట్ ఎన్ ట్రూత్ అండ్ ట అసంగహ సర్వవ్యాపీ అసంగ అని మీరు భావన చేస్తే ఈ భావన ఎలా ఉంది దియ్యబుల్ అన్నట్టుగా ఉందా లేకపోతే మాకు సంబంధం లేదన్నట్టుగా ఉందా బియ్యబుల్ అన్నట్టుగా ఉందా ఆయన ఏమో పిం పింఛను పెట్టుకుంటాడు ఇలాగ రెబ్బను పెట్టుకుంటాడు మురళి ఆ మురళకు ఐదు చిల్లులు ఉన్నాయా ఏడు చిల్లులు ఉన్నాయా అని మళ్ళీ దెబ్బలు ్రిటిష్ కాలంలో బ్రిటిష్ వాళ్ళు ప్రతిపాదించే రోజుల్లో పంతొమ్మిదో శతాబ్దం సౌత్ ఇండియాలో బ్రిటిష్ కోర్టు సిస్టమ్ లో మన రెలిజియస్ కేసెస్ కొన్ని కేసులు అక్కడ కోర్టులో రిపటిషన్స్ వేయబడ్డాయి బ్రిటిష్ సిస్టమ్ ఎలా ఉంటుందంటే కోర్ట్ ఈస్ వెరీ సీక్రెట్ ఫర్ దాంట్ కోర్ట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫైన్ మేరీ సేకరెడ్ విజేతనే జడ్జి వస్తున్నాడంటే అంద వాడు ఎవడో అనౌన్స్ చేస్తాడు అనౌన్స్ చేస్తారు అప్పుడు అందరూ నిలబడతారు జడ్జి ముందు కింగ్ కూడా రెస్పెక్ట్ ఇస్తారు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ది కంట్రీ కూడా రెస్పెక్ట్ ఇస్తాడు తర్వాత జడ్జి ఒక సెపరేట్ విగ్గో ఎదు ఎందుకంటే ఆ డ్రస్ ఆ హెయిర్ హెయిర్ స్టైల్ ఆ జడ్జికు ఉండేటువంటి ప్రత్యేకతను ఆ ఉత్తమ స్థానాన్ని సూచిస్తూ ఉంటుంది ఆ డ్రస్ ఆ విగ్గు పెట్టుకుని వస్తాడు విగ్గు లేకపోతే విగ్గేందుకు దిగ్గు పెట్టుకుని వస్తాడు అండ్ జడ్జికి చాలా పెద్ద పవర్ ఉంటుంది జడ్జెస్ కూడా చాలా నిష్పక్షపాతంగా వాళ్ళు జడ్జిమెంట్ ఇవ్వాల్సి ఉంటుంది ఆ రూల్స్ ప్రకారంగా జడ్జిమెంట్ ఇవ్వాల్సి ఉంటుంది ఆ రకంగా జడ్జెస్ ఉంది మన స్వతంత్ర భారతదేశంలో కరప్షన్ అనే ఒక మహా చక్రం ఎప్పుడైతే తిరగడం ప్రారంభించిందో ఆ చక్రం యొక్క నేమి నేమి కింద జడ్జెస్ కూడా పడ్డారా అన్నట్టుగా అడుతున్నారు కానీ ఒకప్పుడు ఆ బ్రిటిష్ జడ్జెస్ మన దగ్గర కూడా మంచి మంచి జడ్జెస్ ఉన్నారు వాళ్ళు చాలా శ్రద్ధగా ఉండేవారు వీళ్ళు కోర్టులో కేసులు వేసేవారు రిటేషన్ వేసేవారు సౌత్ ఇండియాలో చెన్నై మద్రాసు రెసిడెన్సీ కోర్టులో ఇలాంటి కేసులు ఎన్నో కేసులు దాంట్లో ఒక కేసు ఏమిటో తెలుసిన అంటే మరి మీరు ఇలాంటివి స్టడీ చేసేవాళ్ళు నేను ఒక కేసు ఏమిటంటే ఈ తెలంగాణలో నిజాం పరిపాలించేవాడు తెలంగాణ ఆ రోజుల్లో నిజాం పాలనలో ఒక స్వామి ఒక ఉండేవాడు ఆ స్వామి అడ్డపళ్ళకి ఎత్తి భక్తుల ఇంటికి భిక్షకు వెళ్ళేవాడు అడ్డపల్లకి అని దాని పేరు అంటే ఇలా అడ్డంగా ఉంటుంది దాంట్లో కూర్చుంటాడు ఇద్దరు ముందు ఇద్దరు వెనకాల ముందు ఒకటి తట్టపట్టుకుని నడుస్తారు దాన్ని మోసుకెళ్తారు అడ్డపల్లకి ఎక్కి ఆయన భక్తులు ఇళ్లకి వెళ్తూ ఉండి ఇవన్నీ దీనికి వ్యతిరేకంగా ఒక పీఠం నుంచి రిడ్ ఒకటి ఫైల్ అయ్యింది మద్రాసు ప్రెసిడెన్సీ కోర్టులో ఫైల్ ఆ పిటిషన్ ఏమిటంటే అడ్డపల్లెకి ఎక్కి భక్తుల దగ్గరికి వెళ్లే అధికారం నాకు తప్ప ఆయనకి లేదు అని ఒక స్వామి రిప్పిటేషన్ వేశాడు మీకు వెంటనే అలా ఉంది ఆ రోజుల్లో చాలా ఇంపార్టెంట్ కేసెస్ అది ఆ బ్రిటిష్ జడ్జి దానికి రిప్లై ఇవ్వాలి బ్రిటిష్ జడ్జి దానికి బ్రిటిష్ జడ్జి ఉంటాడు అతను అసలు సన్యాసులు అంటే ఏమిటి అడ్డపళ్ళకి అంటే ఏమిటి గొప్పలింటికి దిక్షకు వెళ్ళుటానగానేవి ఇవన్నీ కొట్టాయి అతనికి అతనికి ఏమీ తెలియదు అతను స్టడీ చేసి కేసు రిప్లై ఇచ్చేవాడు జడ్జిమెంట్ ఇచ్చేవాడు అలాంటిదే ఇంకో కేసు ఏమిటంటే వెంకటేశ్వర స్వామికి నామం ఇలా పెట్టాలా అలా యు షేప్ లో ఉండి ఇట్లా పెట్టాలా లేకపోతే రెక్టాంగులర్గా పెట్టాలా కోణములతో పెట్టాలా ముక్కు మీదకి వస్తుందా రాదా అనే నామంలో రెండు రకాలు నామాలు ఏ నామం పెట్టాలి అని చెన్నై మద్రాసు ప్రెసిడెన్సీ కోర్టులో ఈ కేసు ఆ జడ్జి స్టడీ చేశారు అతనికి అర్థం కాలేదు దీనికి తేడా ఏమిటి దీనికి దీనికి గొప్ప ఏమిటి దానికి గొప్ప ఏమిటి వీళ్ళు ఉంటారు వీళ్ళు వైఖానసాగమం నుంచి శ్లోకాలు ఆయన పూర్తి చేస్తాడు పాఠ్యరాత్ర ఆగమం నుంచి ఈయన శ్లోకాలు పూర్తి చేస్తాడు ఆ శ్లోకాలకి ట్రాన్స్లేషన్స్ చెప్తాడు కోట్లో ఉన్నాడు ఆ జడ్జి తలపెట్టుకుని ఎలాగా ఇని సంస్కృతం నేర్చుకుని ఆ శ్లోకాలను వీళ్ళు చెప్పే శ్లోకాలను ఆ పుస్తకాలను తీసుకుని వాయిదా వేసి సంస్కృత పండితులను పెట్టుకుని వాటి అర్థం చూసి అది తెలుసుకుని మొత్తం మీద ఆయన తీర్పు ఏమనిచ్చాడంటే ఇది వద్దు అది వద్దు దీనికి శ్లోకాలు ఉన్నాయి దానికి శ్లోకాలు ఉన్నాయి అని ఒక డిజైనర్ ని పిలిచి అదే ఇది అది రెండింటినీ కాంబినేషన్ లో ఏదైనా నామం ఒకటి డిజైన్ చేయకుండా ఒక డిజైనర్ చేత డిజైన్ చేయించి అది జడ్జిమెంట్ ఇచ్చాడు అది ఇప్పుడు వెంకటేశ్వర స్వామికి ఆ నామం ఉన్నది అంటే మతానికి చెరుకు గడపి వెల్లు పుట్టిందంట మతము తత్వం నుంచి దూరమైపోయినప్పుడు తత్వము మరుగునపడి నామరూపములే సత్యమనేటువంటి ఒక మహాభ్రమలో సమాజం ఉండడమే కాదు సమాజానికి దారి చూపవలసినటువంటి రిలీజియస్ లీడర్స్ కూడా ఇటువంటి దురాగ్రహమునకు బానిసలా ధర్మాన్ని ఆ దారి అటువంటి అడ్డదారులు తొక్కించినటువంటి సందర్భంలో జడ్జీలు తల పట్టుకుని బ్రిటిష్ జడ్జీలు ఏమి జడ్జిమెంట్ ఇవ్వాలో అర్థం కాక ఇబ్బంది పడ్డ నేను మీకు రెండు కేసులు చెప్పాను ఈ అడ్డతలకి కేసులు ఎవరిని జడ్జిమెంట్ ఇచ్చారో తెలిసినా అది నిజానికి ట్రాన్స్ఫర్ చేసేట కేసు ఇక్కడ నిజాము దగ్గర పండితులు అక్కన్నా మాదన్నా మొదలైన వాళ్ళ పండితులు ఉంటారు వాళ్ళు ఏమన్నారంటే మా తెలంగాణలో ఉన్నటువంటి మా నిజాము రాష్ట్రంలో ఉన్నటువంటి స్వామి అధికారం కలగని కేసీఆర్ వాళ్ళు ఫస్ట్ చేశారు ఆయన ఎక్కడో కర్ణాటకలో కూర్చొని అడ్డపల్లకి మీద ఆయనే తిరగాలి ఇంకెవరో తిరగకూడదా రాష్ట్రంలో కృష్ణుడు యొక్క మురళి గురించి కేసు కృష్ణుడు ఇలా వంకరగా నిలబడతాడంటే ఎడంవైపు వంకరగా నిలబడతాడా కుడి వైపు వంకరగా నిలబడతాడా అని కేసులు కృష్ణుడికి ఎటువంటి నామం పెట్టాలి అని కేసులున్నాయి వీళ్ళందరూ నామరూపాల వెంట పరుగులు తీసి వాళ్లే తప్ప తత్వం తెలుసుకున్న వాళ్ళే వాళ్ళు కాదు కాబట్టి ఇది ఇది అని నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది నేను చెప్పి మాటలు ఎట్లయితే క్రైన్ వెల్డప్నెస్ అని అనిపిస్తున్నప్పుడు ఎందుకంటే సమాజము చాలా కండిషన్ లోకి నామరూపముల యొక్క ప్రవాహంలోకి చాలా ముందుకు వెళ్ళిపోయింది అటువంటి సందర్భంలో ఇటువంటి శ్లోకాలను ఒక దాన్ని మనం వ్యాఖ్యానం చేయటం ప్రారంభిస్తే ఇప్పుడు నేనేం చేసిన ఈ అలాగే ఉంటుంది కాబట్టి ఇటువంటి నా ఇటువంటి నామరూపములకు ఆ తత్వం దగ్గరికి తీసుకెళ్లిపోయేటువంటి ఆ నామము ఆ పరమాత్మ తత్వం ఎక్కడ ఉంటుందండి ఈ లోపల ఉంటుందండి దేవాలయ ఇదేమయ్యా దేవాలయ దేహో దేవాలయోక్త జీవో దేవ సనాతన యజేద జ్ఞాన నిర్మాళ్యం సోహంభావే స్వామి కాబట్టి ఆ ఓంకారములో ఇప్పుడు నేను చెప్పిన అంశములన్నీ కూడా ఉన్నాయి తర్వాత మన జీవితాన్ని మీరు చూసినట్లయితే స్వార్థం ఉంటుంది జీవితంలో తన పని చేసుకోవటం తన కోసం స్వార్థం పరార్థము కూడా ఉంటుంది కేవలం తన కోసమే కాదుగా ఎంతో కొంత ఉపకారం కూడా చేయటం ఉంటుంది స్వార్థ పరార్థముల కంటే అతీతంగా పరమార్థము అవుతుంది అంటే దేహత్యాగ వెళ్ళిన తర్వాత స్వర్గాది లోకాలను పొందడము లేకపోతే వైపు దానికిపోవడము దేవుణ్ణి సంతోషపెట్టి తరువాతి జన్మని శుభం చేసుకోవటము అనే దాని పేరు పరమార్థము అంట లోకంలో సామెత కూడా ఉంది ఎంతసేపు స్వార్థమైనయా కొంత పరమార్థాన్ని కూడా చూడు అని సామెత ఉంది అంటే ఒకటన్నాడు పరార్థమే పరమార్థం కాదయా అని ఇంకోహడన్నాడు ఇతరులకి నువ్వు సేవ చేస్తే అది పరమార్థం కాదా మరి అని ఇంకొకడన్నాడు మొత్తానికి స్వార్థము పరార్థము పరమార్థము అని మూడు ఉన్నాయి ఓంకారము అని కనుక మీరు ధ్యానం చేసినట్లయితే దాంట్లో స్వార్థము పరార్థము పరమార్థము మూడు కూడా దాంట్లో విలీనమైపోయి మీరు ఆ పరమాత్మతత్వంలో నిలిచి ఉంటారు మిమ్మల్ని స్వార్థం నుంచి పైకి పరార్థం నుంచి పైకి ఏదన్ మొదలైన లక్ష్యం పొందుతా ఇత్యాది పరమార్థం నుంచి కూడా అతీతంగా మనిషిని ఆ పరమాత్మ వైపు తీసుకువెళ్ళే ఆ సామర్థ్యము ఓంకారము ముందు గలదు అంతేకాకుండా చూడండి నేను అని మీరు అన్నారనుకోండి నేను అని మీరు ఎప్పుడైతే అన్నారో నువ్వు అనేది ఎదురుకుండా ఉంటుంది నేను ఆపోజిట్ ఏముంటుంది నువ్వు ఈ అప్పుడప్పుడు ఈ చిత్రకారులు చిత్రములు చిత్ర నిర్మాతలు ఆ డైరెక్టర్స్ ఉంటారు మంచిగా డైరెక్ట్ చేస్తారు వాళ్ళు ఏం చేస్తారంటే వీడిని అద్దం ముందు నిలబడతారు వీడిని అద్దం ఒక క్యారెక్టర్ ఉంటాడు వాడు అద్దం నిలబడతాడు అద్దంలో ఉన్న చూసి వీడు వాడిని నువ్వన్నట్టుగా చూసే రాలా చూసే ఉంటారు వీడు అద్దంలో ఉన్న వారికి ఆ నువ్వు నోరు మళ్ళీ అంటాడు అంటే వాడు నిన్ను హెచ్చరిక చేయడానికి వచ్చా అని వాడు అంటాడు నిన్ను హెచ్చరికలు చేయడం మానేవని నేను చెప్పి చాలా కాలం ఏమి కదా మళ్ళీ ఎందుకు వచ్చాను అని వీడు అంటాడు నువ్వు చెప్పేవనుకో అయినా కూడా రావాలనిపించి నేను వచ్చాను నీకు హెచ్చరిక చేస్తున్నా అని వాడు అంటాడు వీళ్ళు వెంటనే అక్కడ ఉండే కథ మీరు కొడతారు అంటే అపోజిట్ ద్వంద్వలు అలా ఉంటాయి నేను అనగానే ఏముంటుంది ఎదురుకుండా నువ్వు ఇప్పుడైతే నేను నువ్వు అన్నారు వాడు మూడు పురుషులు మూడు పురుషులు ప్రథమ పురుష వాడు నేను చిన్నప్పుడు వదిలించాం తాను ఉత్తమా ఎదురుగా మధ్యమా ఎక్కడనో ప్రథమ మూడు పురుషులు వీటికి పాళని మహర్షి పురుష అని పెట్టుబట్టాడు ఎందుకంటే ఈ మూడు పురుషులను కలిపేస్తే ఒకే పురుషుడు వాడే పురుషోత్తముడు ఉత్తమశ్చ అసౌంపురుష ఉత్తమశ్చ అసౌ పురుషం పురుషోత్తమ పురుషాణాం ఉత్తమ కాదు పురుషాణాం ఉత్తమ అని చెప్తారు ద్వైతులు వాళ్ళు ప్రతిదాన్నే కరప్ చేసి పెడతారు ఉత్తమ పురుషస్వమ్య అన్న చోట అది కర్మధారీ సమాసాన్ని కనబడుతోంది లేదా ఉత్తమ పురుష అంటే కర్మధారీ సమాసం అని తెలుస్తోంది లేదా దాన్ని షష్ఠీతత్పురుష చేసి ద్వైతాన్ని దాన్ని పీచే ప్రయత్నం చేసి వాళ్ళు చేస్తూనే ఉంటారు సో పురుషోత్తముడు ఎవరో తెలుసినా పురుషోత్తముడు ఉత్తమ పురుషుడు ఉత్తమ పురుషున్నే పురుషోత్తముడు వాళ్ళు ఓకే ఉత్తమ పురుషుడు ఎవరో తెలుసిన ఏ పరమాత్మ అయితే తన ఎందు ప్రథమ పురుషను అనగా నేను మధ్యమ పురుషను అనగా నువ్వు ఉత్తమ ప్రథమ పురుషు అంటే నేను కాదు ఉత్తమ పురుషంటే నేను సో వాడు ఈ భేదములను అన్నిటిని తనలో విలీనము చేసుకునేటువంటి పరమాత్మ ఉత్తమ పురుష ఓకే కాబట్టి ఓంకారమునందు నేను నువ్వు వాళ్ళు అనే భేదం ఏదైతే ఉన్నదో ఈ భేదములన్నీ కూడా అంత అంతర్ అంతర్ధానం అయిపోతాయి ఓంకారంలో ఉండవు భేదములు మీరు ఓంకారం కాకుండా ఇంకా ఏ నామాన్ని ఉచ్ఛరించినా అది లౌకిక నామం కానీ దైవిక నామం కానీ దాంట్లో నేను నువ్వు వాడు అనే భేదము కనపడుతూ ఉంటుంది ఓంకారం నందు ఈ మూడు భేదములు కూడా అంతరించి ఉంటాయి విలీనమై ఉంటాయి అటువంటి గొప్ప నామము ఓంకారం బ్రహ్మకి డెఫినేషన్ ఏమంటే అడిగారు బ్రహ్మ వాట్ ఈస్ బ్రహ్మ చూడు నేను ప్లస్ నువ్వు ప్లస్ వాడు ఈక్వల్ టు బ్రహ్మ ఆ బ్రహ్మయే ఓంకారము చేత నిర్దేశించబడుతోంది కనుక ఓం అన్నది చక్కటి నామము ఓం ఇంతటి పవిత్రమైనది కనుకనే మీరు ఆ ఓంని ఉదాహరించి తస్మాత్ దేశ ఓమితి ఉదాహృత్య మీరు ఓంకారమును ఉదాహరించి ఉదాహరించడం అంటే ఉదాహరణ ఎగ్జాంపుల్ అని కాదు వస్తాం ఆహృత్య హరువు అంటే తీసుకుంటుటా తీసుకుంటా పట్టుకుంటుటరు పట్టుకుంటా తీసుకుంటుట సో ఓంకారమును పట్టుకో ఎలా పట్టుకోవాలి కూతుంది శ్వాస పైకి వచ్చే విధంగా పట్టుకోవాయా శ్వాస పైకి వస్తున్నప్పుడు ఊర్ధముఖంగా ఓంకారమును పట్టుకో డబ్బు మిమ్మల్ని కిందకి తీసుకుపోతుంది సంసారముందల ఆసక్తి కిందకి పట్టుకుపోతుంది ఓంకారము మిమ్మల్ని పైకి తీసుకుపోతుంది మనం భోగాసక్తి అర్థాసక్తి ఇవి పెట్టుకున్నప్పుడు అదే అర్ధలోకము అంటే అదే అదే అదేవలోకము ఆ పరమాత్మయనల ప్రేమను పెంచుకున్నప్పుడు అదే ఊర్ధ్వలోకము కాబట్టి ఊత తర్వాత ఈ ఓంకారము సర్వమును తనలో కల్పేస్తూ ఉంటుంది సర్వం అంటే ఏంటి జాగ్రత్త స్వప్న సుసూప్తి అభిమానులను మూడింటినీ తనలో కల్పేసుకుంటుంది లేదా నేను నువ్వు వాడు అనే భేదమును తనలో కల్పేసుకుంటుంది ఆ విధంగా సర్వమును తనలో యుచ్చుకునే విధంగా ఊర్ధముఖంగా ఓంకారములు పట్టుకుని నువ్వు యజ్ఞించేయి యజ్ఞం చేసేప్పుడు అలా చేయి యజ్ఞం చిన్నదో పెద్దదో ఆ ఓంకారము యొక్క మహిమను తెలుసుకుని దాన్ని ఉచ్ఛేదించి నువ్వు యజ్ఞించేయి దానం చేసేప్పుడు దాన్ని ఉచ్చేదించి దానం చేయి దానం చేసే ఏదైనా దానం చేసేప్పుడు ఇదికే చేదస్వంగా ఇంత పొడుగు సంకల్పం చెప్పకూడదు చెప్పే ప్రయత్నం చేయకూడదు మీరు పురోహితర్ పెట్టారు చెప్పుకోండి పురోహితర్ ఏదో డ్యూటీ చేయాలి కాబట్టి మైక్ పెట్టి ఇంత పొడుగు సంకల్పం చెప్తాడు ఆ దానం పుచ్చుకుని కూడా ఎదుర్కొన్నా నిలబడి ఉంటాడు ఆ ఆజీమనం చేసి భారీ కూడా ఆజీమనం చేయ ఆయన దానం పుచ్చుకునేయని నిలబడి ఉంటాడు లేకపోతే కూర్చుని ఉంటాడు అక్కడ అందరూ ఆయనకేసి చూస్తూ ఉంటారు వెళ్ళిద్దరికే చూస్తూ ఉంటారు ఆయన కేసు చూస్తుంటారు వెళ్ళిద్దరు ఇలా ముఖం పెట్టి చూస్తూ ఉంటారు ఆయన ఇలా తరగతి ఉంచుకుని కూర్చుంటారుటో ఇంక సంకల్పం మొదలుపెట్ట ఇప్పుడు మీ ఇంట్లో పది మంది బంధువులు ఉండగా స్వామికి ప్రేక్షకు రండి అన్నారు సరే పోండిదే భిక్షకు ఎక్కడికోడికి వెళ్ళాలి కదా అని స్వామీజీ భిక్షకు వచ్చేదనుకోండి ఆయన అక్కడ బుచ్చిలో గుర్తిలో పెట్టి మీలో మీరు కబుర్లు చెప్పుకుంటూ పన్నెండు ఇంటికి పెట్టాల్సిన భిక్ష ఒంటి గంటకి పెట్టారు అనుకోండి గంట వరకు వీడై కుర్చీలో కూర్చుని ఏం చేస్తాడు ఇలా కూర్చుని ఉంటాడు ఈ బంధువులు ఏం చూస్తూ ఉంటారు వీరికేసి చూస్తూ ఉంటారు అలా చేయకూడదు సో ఆ దానం తీసుకునే వాళ్ళని ప్రతిగ్రహీతని అక్కడ కూర్చోబెట్టి వీడియోలు తీసేస్తాం ఫోటోలు తీసేస్తాం ఆజమనం చేసి భార్య ఆజమనం చేయండి ప్రాణాయామ ప్రాణాయామం చేసి ప్రాణాయామం ఏం చేస్తే నిలబెట్టుకుంటారు ముక్కు కాబట్టి ఉంటే ఏమైనట్టు తర్వాత సంకల్పం చెప్పేది పది తరాల వాళ్ళు పది తరాల తరమ తర్వాత వాళ్ళు మోక్షాన్ని పొందటం కోసం ఆ స్వర్గానికి విచ్చరణ వేసేయటం కోసం నేను ఈ దశలు దానం చేస్తున్నావు దసరా దసం చేస్తా ఇంకా దానం చేయడానికి దానం చేయడం ఎందుకు అట్లా హెరిటేజ్ దగ్గరికి వెళ్తే ఒక ప్యాకెట్ కొడుకు తెచ్చుకోవచ్చు ఏం చెప్పుంటారు అలా తయారయ్యారు జన ఎందుకంటే వీడికి ఎవడో చెప్పాడు దశలు దానం చేసేస్తే నీ కష్టాలన్నీ పోయి నీకు అన్ని సుఖాలే ఆ చెప్పిన ఆయన జీవితం ఒకసారి పరిశీలించు ఆయన కొంచెం వాకులు చేయండి చెప్పిన ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఆ ఆయన అలా ఉన్నాడు ఆయన ఇటు భార్యతోటో అటు కూతురు తోటో అల్లుడితోటో కొడుకుతోటో కోడలతోటో సతమతమవుతో అర్థం కాక జీవితాన్ని ఎలా సాగించాలో అర్థం కాకపోని ఆ ప్రసానం ఏదో ఐదే చేసి ఆయన అంతా ఒళ్ళు బయలుసుకోవచ్చు కదా అది కుదరక ఈ నీటి ప్రసలు దానం చేయడానికి అలాగే పోని ఆయన చెప్పాడు ఆయన చెప్పాడు ఈ విన్నవాడికి ఏమైంది ధమాక్ వీడికైనా ఉండాలి వీడికి లేదు ధమాక్ ఈ ధమాకు లేని వాళ్ళతో మనం ఏం వ్యవహారం చేస్తాం ఇంత అలా మీరు దానం చేస్తే ఇంత హడాలు చేసి దానం చేస్తే వాడు పుచ్చుకుని వెళ్తాడనుకోంటే పాపం అతను చిన్న పుచ్చుకుని కూర్చుంటాడా కూర్చోడా అలా కాదు రహస్యంగా పిలిచి ఓం ఏమిటి పండుగ ఎవరు కూడా ఓం అయిపోయింది దానం చేసి పద్ధతి ఉంటుంది యజ్ఞదాన సమస్టియా తపస్టు మొదలైన క్రియలు ఏవైతే చేస్తారో అతని మీరు ఓమును ఉచ్చరించి చెయ్యండి ఓముని తెలుసుకోవయ్యా ముందు దాని మీద భావన ప్రేమ పెట్టుకో దాన్ని ఉచ్చారణ చేయి మానసికంగా కానీ లౌడ్గా కానీ రెండు రకాలుగానో చేయాల్సింది డవళ్ళు లేనప్పుడు లౌడ్గా చేయాలి లౌడ్గా అంటే పక్క వాళ్ళు కనపడేట్లా కాదు వాళ్ళు యోగంగా పడతారు ఏమైందో అనేది లౌడ్గా అంటే ఉపాంశు కానీ అంటే గుసగుసలు ఆడినట్టు గాని లేక తనకి తాను అని కాని అని కాని అందరూ ఉన్నప్పుడు మానసికంగా మాత్రమే మీరు ఓంకారాన్ని జపం చేసుకోవాలి అన్ని పద్ధతులు గానీ కూడా చేసుకోవచ్చు ఓంకారాలు అలా చేసుకుంటూ యజ్ఞము దానము తపస్సు ఏది చేసినా పెద్ద పెద్ద యజ్ఞాలు మనం ఎక్కడ చేయగలుగుతాం పెద్ద పెద్ద దానాలు మనం పెద్దదానం అంటే ఎంత ఎంత ఇస్తే పెద్దదానం అవుతుంది అలాగే పెద్ద పెద్ద తపస్సులు మనం ఎక్కడ చేయగలుగుతాం ఏకాదశి ఉపవాసం ఉండేప్పటికే గగనం అయిపోతాం అదే పెద్ద తపస్సు కింద ఉన్న అయిపోతుంది కాబట్టి చేసే యజ్ఞము దానము తపస్సు పెద్ద చిన్న ఏ రూపంగా ఉన్నప్పటికీ ఓంకారపూర్వకంగా చెయ్యాలి ఎందుకంటే ఆ బ్రహ్మవాదులు బ్రహ్మవాదులుగా ఉండాలి బ్రహ్మవాదునో వదంతి బ్రహ్మంటే పరమాత్మ బ్రహ్మవాదులుగా ఉండాలి పరమాత్మ గురించి ప్రస్తావించాలి పరమాత్మ గురించి ప్రవచించాలి అంతే తప్ప ఊరికే కళాపోకాలైన కబుర్లు ధర్మం పేరిట చెప్పడం అంధవిశ్వాసములను ప్రచారం చేసి పెట్టడం జనులకు అసలే ధమాకు తక్కువైతే ఆ ఉన్న ధమాకును కూడా చెడగొట్టే విధంగా చెప్పడం అలాంటివి చేయకూడదు బ్రహ్మవాదు బ్రహ్మా పరమాత్మనే చెప్పాలి ఎప్పుడు చెప్తే పరమాత్మనే చెప్పాలి లేకపోతే నోరు మూసుకుంటున్నారు ఈ బ్రహ్మవాదులు ఏం చేస్తారంటే వాళ్ళు యజ్ఞము దానము తపస్సు చేసేప్పుడు విధి చేస్తారు విధానోక్త యజ్ఞం చేయమంటే మీకు తోచిన ఒక యజ్ఞాన్ని సంకల్పించి చేయడం కాదు ఒక ఆయన దేవాలయం అని పెట్టారు ఏమిటారు దేవాలయం దుర్గా మల్లేశ్వర పాండురంగ విఠల సాయి సాయి శ్రీనాథ అయ్యప్ప హరిహరసుత దేవాలయం ఏమిటి ఆ దేవాలయం పిచ్చి కుదిరింది తలకి లోకలు చుట్టం లేదు అదే దేవాలయం గట్టి పద్ధతి అంటే ఏమిటి మొత్తం ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ ఇక్కడికి ఇప్పటి ముప్పటిగా జనం రావాలిక్కడికి ఆ జనం రావాలంటే జనంలో ఏమి ప్రచారంలో ఉన్నాయో అవన్నీ పెట్టేట నవగ్రహ సమేత నవగ్రహ పెట్టకపోతే రడం మానేస్తారు జనాలు సాయిబాబా పెట్టకపోతే ఒక గ్రూప్ అసలు అటు చేసి అయ్యప్ప పెడితే సమ్ యంగ్స్టర్స్ బిడదులుదలు ఆడుతూ వస్తారు పెట్టకపోతే వాళ్ళందరినీ మనం దూరం చేసుకునే వాళ్ళం అవుతాం అని ఇలాగంటే ప్లాన్ చేసి ఒక మాల్ తయారు చేసినట్టుగా దేవాలయాన్ని తయారు చేయటం అది పద్ధతి మాల్లో అన్నీ ఉంటాయి అలాగా దిస్ ఇస్ హౌర్ విద్యార్థి కమర్షియల్ అంట్రైజ్ కింద దయచేసి పెట్టడం అలా చేయకూడదు విధానోక్ దేవాలయమే నిర్మాణం చేయదలుచుకుంటే దాని గురించి పెద్దలను తత్వము తెలిసిన వారిని మహాత్ములను సంప్రదించాలి దానికి అదో పద్ధతి ప్రకారంగా చేయాల్సి ఉంటుంది మీకున్నటువంటి వేలం వ్యర్జి తెలుగులో అటువంటి ఎక్స్ప్రెషన్ వస్తుంది వేలం వ్యర్జి అని ఆ వేలంబెర్ అంటాను అక్కడ సో అలా ఉండదు విధానోక్తమైనటువంటి యజ్ఞము దానము కూడా విధానోక్తంగా చేయాలి అంతే తప్ప దానంలో మీకున్న మౌధ్యాన్నంతనే ప్రవేశపెట్టక సో కందులు దానం చేస్తాం లేకపోతే ప్లాస్టిక్ బొమ్మలు దానం చేస్తాం లేకపోతే ఆవు బొమ్మ ఆవు బొమ్మ దానం చేయడం ఏంటండి ఉన్నమాట నాది సో చిన్న ఆవు బొమ్మ ఇంత బొమ్మ ఆవు ఆవు బొమ్మ ఆవు దానం చేయాలి ఆవు బొమ్మ దానం చేయగలి లేకపోతే నాలుగు ముఖాల రుద్రాక్ష దానం చేస్తాను చాలు వెళ్ళవుతాడు ఇలాంటి పిచ్చి పిచ్చి దానాలు ఆలోచన చేయకూడదు అలాగే తపస్సు చేస్తే శాస్త్రీయంగా తపస్సు చేయాలి సాత్వికమైన తపస్సు చేయాలి కానీ విధానోక్త పిచ్చి పిచ్చి తపస్సులు చేయకూడదు ఈ విధానోక్తములైన యజ్ఞదాన తపస్సులను చక్కగా ఓంకార సహితంగా ఓంకారాన్ని ముందు పెట్టుకుని చేస్తూ ఉండాలి భాష్యత తస్మాత్మితి ఉదాకృత్య ఉక్కగా ఓంకారమును ఉచ్చరించోం అనుకోవడం ఓం ఇప్పుడు ఓ అంటే దంత్యము వా దంతో దంతములను పెదవికి కదిపితే అది ఒక దంతాలు తగిలితే ఎంగిల్ అవుతుందండి పలు తోముకుంటూ ఉండడం ఎందుకు ఎన్ని సో దంతాలు తగలకూడదు దంతాలకి తగలు తగలకూడదు ఓం వచ్చిన కొంతమంది ఈ ఓం అని అంటారు ఓం కాదు ఈ బోయిలు పళ్ళకి మోసేప్పుడు ఓం ఓం అన్నట్టుగా అలా ఉండకూడదు ఓము కాదు అది ఆ ఊ అంటే తప్ప దాంట్లో వకారము లేదు సుమ కాబట్టి చక్కగా ఉచ్చరించాలి అన్ని దీర్ఘంగా ఉచ్చరించాలి ఓం ఓం ఓం అని అలాగా తల తుంచేసినట్టు కాకుండా దీర్ఘంగా అంచటమే గెండా గాలి పెంచుకుని నిటారుగా కూర్చుంది నిటారుగా కూర్చోడం ఏంటి రక్త ప్రసారము వాయుప్రసారము కూడా సుఖంగా సున్నితంగా సాగుతుంది అందుకోసం నిటారుగా కూర్చుంది ఓంకారు ప్రేమగా భావనతో కన్నులను మూసుకుని ఉచ్చరించాలి భేద దృష్టి అంతా తొలగిపోయి ఇట్లా ఉచ్చరించాలి అలా ఉచ్చరిస్తూ ఈ క్రియలను చేయాలి యజ్ఞదాన తపక్రియాజ్ఞాదిస్వరూపా క్రియలు అనేకము క్రియలు అనేకం ఒక క్రియ యొక్క స్వరూపము యజ్ఞము అలాంటి క్రియలు చేయాలి ఇప్పుడు హైదరాబాద్ దగ్గర డబ్బు తీసుకున్నారనుకోండి వాడు ఇవ్వాల్సిన డబ్బే ఇచ్చాడు తీసుకున్నారనుకోండి అది క్రియ తప్పేమీ లేదు కానీ యజ్ఞం అయితే అవదు ఎందుకంటే యజ్ఞానికి నిర్వచనం ఏమిటంటే ఉండాలి అక్కడ ఉంటేనే యజ్ఞం మామా ఉంటే యజ్ఞం కాదు మమా ఉండకూడదు మరి సంకల్పంలో మమ అంటారు కదా అంటే అక్కడ మామే మమ అనరు మమోపాత దురదక్షయ ద్వారా అన్నారు నా దురితములు పోవాలి అంటారు అంతే తప్ప నాకు రావాలి అని మామ కాదదు నా మామ యజ్ఞము యొక్క సారమేమిటంటే స్వరూపమేమంటే నా మామ అంటే నిస్వార్థము స్వార్థం అనేది యజ్ఞము ఆ యజ్ఞము యొక్క స్వరూపము ఎటువంటి క్రియ స్వార్థము లేని క్రియ అంటే ఈశ్వరుణ్ణి లాభాపేక్ష లేకుండా ఫలాపేక్ష లేకుండా ఆరాధిస్తే యజ్ఞం అవుతుంది రజన ఏదైనా ఉపకారం చేసినప్పుడు ప్రత్యుపకారాపేక్ష లేకుండా ప్రతిఫలాపేక్ష లేకుండా మీరు చేసినట్లయితే అది కూడా యజ్ఞమవుతుంది సరే యజ్ఞము దానము దానము దానము అనే పాత్ర మినహాయింట్ మిగతాలు అలాగే తపస్సు ఇటువంటి క్రియలు ఆ క్రియల గురించి మాట్లాడుతున్నాం ఆ క్రియలు అంటే ఆ క్రియ లౌకిక క్రియల గురించి కాదు అన్ని క్రియలకి ఓం పెట్టమని కాదు బస్సు ఎప్పుతో ఓము బస్సు దిగుతో ఓము అలా కాదు యజ్ఞము దానము తపస్సు అనే మూడు డెఫినేషన్స్ ని ఫిట్ అయ్యే డెఫినేషన్స్ ఫిట్ అయ్యేటువంటి క్రియలను మీరు ఎప్పుడు ఆచరించినా తప్పకుండా ఓమును పెట్టి ఆచరించవాలి నేను ఒక ఆయన్ని చూశాను ఆయన మామూలుగా ఆయన వచ్చి స్టేజ్ మీద కూర్చొని ఓహో హో ఏమాయి ఆయన మధ్యలో మాట్లాడుతాం మధ్యలో సెల్ఫోన్ ఏమండీ కొలు వస్తానా ఎక్కడికి మనం అయిపోయింది రమ్మండి ఊ ఏమై అదే పద్ధతి ఎక్కడ పడితే ఎక్కడ హూ ఏమాయి హా అదా రమణ మహర్షి చెప్పింది అదా లోకలి చుట్ట వల్లట్టు లేదు అలా ఉంది అలా అలాగా కాబట్టి ఎక్కడ కూర్చుంటే అక్కడ ప్రతి గంటలు పేకాట ఆడేపుడు ఎనభై వేలతో వాళ్ళకు కబుర్లు చెప్పేప్పుడు పెళ్లివారిట్లో భోజనాలు వడ్డించడానికి అయితే చూస్తున్నప్పుడు ఓం ఓం ఓం ఓం అలాగే కాదు దాన్ని ఒక మెకానికల్ నెస్ట్ లో మెకానికల్ ఒక నన్ను అడిగారు అంటే రామనామాన్ని మేము వంట చేసుకుంటుంటే చెప్పుకోవచ్చా అని నేను పెద్ద ధర్మ సంకటంలో పడ్డా ఆ ప్రశ్న అడిగిన వెంట ఎందుకని అన్ని నామాలని యాంత్రికంగా తయారు చేసి పెట్టేశారు నామాలు స్తోత్రాలు అన్ని యాంత్రికాలు అయిపోయి ఏదీ మిగలలేదు అధ్యాత్మరామాయణ కీర్తనలను ఇల్లు ఊడ్చుకుంటూ పలికేస్తారు తర్వాత వంట చేసుకుంటూనేమో విష్ణు సహస్త్రనామం పారాయణ చేసేస్తారు ఇంకా ఏదీ మిగలలేదు అన్ని యాంత్రికములే అయిపోయాయి ఇంక ఒక్కటి నిధులు ఉంది అదేమిటి రామా అదొక్కటి మిగిలి ఉంది దాన్ని కూడా మీరు యాంత్రికం చేసేస్తే ఇంకా మీకు ఏది మిగిలిన లేదు కాబట్టి వద్దమ్మా అలా వద్దు మీరు వంట చేసుకునేప్పుడు ఆ స్టవ్ మీద తయారు చేసి చపాతి మీద ఫోకస్ పెట్టుకోండి రాముడు వద్దులేండి ఏకాంతంలో కూర్చున్నప్పుడు రామ అని జరుగుతుందండి ఏం చెప్పారు నా అంటే పోనీ తప్పే ఉందండి తప్పులు ప్రసక్తి కాదమ్మా ఇది మీకు అన్నీ మీరు మెకానికల్ చేసేసారు ఇంకా మీరు దేన్ని మెకానికల్ కాకుండా వ్యతిరెట్టలేదు ఓర్ణమ శివాయని తీసుకెళ్లి సీజీకి అప్పచెప్పేసి ఎంపీ త్రీ ప్లేయర్ ఓర్ణమ శివాయ అంటూ ఉంటుంది ఆ విధంగా దాన్ని కూడా దానికి అప్పచెప్పేశారు ఇంకా మీకు మిగిలింది ఒక్కటి మిగిలింది రామాన్ ఒకటి మిగిలింది మేము ఇప్పుడు మీ ఫోకస్ దాని మీద పడింది దీన్ని కూడా మీరు యాంత్రికం చేసేస్తే ఇంకా మీకు ఏది మీద అంజీ ఒక్కటి మిగతా పనులు బట్టలు తుక్కునేప్పుడు అవన్నీ మీకు అన్నీ ఉన్నాయి కదా దీని ఒక్కదాన్ని సెపరేట్ గా కూర్చుని భావనతో ప్రేమతో మాల ఇత్యాది సంఖ్యతో సంబంధం లేకుండా ప్రేమతో దీన్ని ఒక్కదాన్ని అట్టు పెట్టుకోండి దీన్ని పరిరక్షించి పెట్టుకోండి భావన ప్రేమ నిండా ఉన్నప్పుడు అలాగ దాన్ని పెట్టుకో దాన్ని యాంత్రికమైపోకుండా కాపాడుకో అని నేను చెప్పాను ఒక రకంగా అస్తమానం పాట దంపుళ్ళ పాట కింద వద్దని చెప్పినట్లయినది అంచేత నా ధర్మ సంకటం అదే వద్దని చెప్తున్నట్టు అవుతుంది అని నా ధర్మ సంకటం అయినా దాన్ని అధిగమించి అలా చేయండి అని చెప్పారు అదే సలహా మీకు ఓంకారం విషయంలో చేస్తున్నాను మీరు ఓంకారాన్ని మామూలు ఊసుకోక చెప్పే అలా అలవాటు చెప్పేది కొంతమందికి ఏదో ఒక మాట వస్తుంది అన్నిటికీ ఆ మాట ఉంటారు అలాగే దానికి ఏదో పేరు ఊత పదం ఊత పదం అంటారు అలా ఊత పదం కింద ఓంకారాన్ని తయారు చేసి పెట్టవద్దు ఓంకారం అంటే ధ్యానము ధ్యానము వేరు ఓంకారము వేరు కాదు దానికి అంతటి ఉన్నత స్థాయిని ఇచ్చి దాన్ని ఊత పదం కింద తయారు చేసి పెట్టకుండా దాన్ని ఒక్కదాన్ని మాత్రం వేరే పెట్టారు మిగతావన్నీ ఓం నమ శివాయ లేకపోతే రామరామ వాసుదేవ వాసు ఇత్యాధులు మీరు ఊత పదాలు పెట్టుకున్నారు ఈ ఓంకారాన్ని మాత్రం ఊత పదం చెయ్యవద్దు మళ్లీ ఆ శ్లోకాన్ని పూర్తి ఫిబ్రవరి నాలుగు మళ్ళీ క్లాస్ ఓం పూర్ణ నమదూర్ పూర్ణ పూర్ణే